శ్రీగురుభ్యో నమరి ఓ శృతిస్మృతిపరాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంతిశ్శాంతి ఎస్సు సర్వాణి భూతాని ఆత్మన్యవాను పశ్యతిభూషు చనం తోజుగుప్సతే సకల ప్రాణులెందు తన ఆత్మనే దర్శించినట్లయితే సర్వూతూచం అంటే ఏ ఆత్మ ఎక్కడగలదో ఆత్మ అంటే తాను తాను అనగానేమి తాను అని అనుకుంటున్నాడే కానీ అది తాను అదే తాను కానిది అని అనిపించిన ఇతర ప్రాణుల యొక్క ఆత్మ తాను కానిది తనకంటే భిన్నము అనిపించింది అది కూడా అదే ఇప్పుడు అద్దంలో చూసినప్పుడు అద్దం ముందు నిలబడ్డది తానే కనపడే ప్రతిబింబము తానే తనకంటే భిన్నంగా అనిపిస్తుంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ రెండు ఉన్నట్టు తనకంటే భిన్నంగా ప్రతిబింబం ఉన్నట్లు అనిపిస్తుంది అలా అనిపించడానికి కారణం కేవలము అద్దం అద్దం లేకుండా ఇలా నిలబడి ఉన్నాను అనుకోండి ఆకాశంలో రెండు అనే అనుభవం కలుగుతుంది కలగదు రెండు అనే భావన కలగదు సరిగ్గా వాడు ఉండగా వాడి ముందు అద్దం పెట్టారు అనుకోండి అనే భావన సో నేను అలాగే అక్కడ రెండేమీ లేవు ఆత్మస్వరూపం ఒక్కటి ఉన్నది అదే తన ఎందు ఉన్నది అదే ఇతరుల ఎందు కలదు ఇతర ప్రాణుల ఎందు కలదు సర్వభూతేషుచ ఆత్మను ముఖ్యంగా మనల్ని తిట్టివాడు ఒకటి ఉంటాడు చూసారా వాడి ఎందు ఆత్మస్వరూపము చాలా బలంగా ఉంది అని అనుకోగలిగితే మిత్రుని ఎందు ఆత్మ ఉన్నది నా ఆత్మ మిత్రుని ఆత్మ ఒకటే దాంట్లో పెద్ద విషయం ఉంది అది అనుభవానికి ఎలాగ వస్తూనే ఉంటుంది ఏకత్వం ప్రేమ ఉన్న చోట ఏకత్వం అనుభవానికి వస్తూనే ఉంటుంది కానీ అనుభవాన్ని అర్థం చేసుకోవాలి అనుభవాన్ని అర్థం చేసుకోకపోతే అనుభవానికి వచ్చినా కూడా ఉపయోగం లేదు ప్రేమ ప్రేమ ఎందు ఏకత్వము అనుభవానికి వస్తూ ఉంటుంది అది అనుభవం అది ఇది ఏకత్వము అని అర్థం చేసుకోవాలి ప్రేమ లేని చోట ద్వైతం అనుభవానికి వస్తుంది అక్కడ కూడా ప్రేమ లేని చోట కూడా ఏకత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకుని ప్రయత్నం చేయాలి అంటే అర్థం ఏంటి ఈ రాగద్వేషాలకు అతీతంగా సమత్వ స్థితిలో నిలిచి ఉన్నట్లయితే మనల్ని నిందించి వాళ్ళ ఎందుకు కూడా మనం ఆత్మనే దర్శించగలుగుతాం మహాత్ములు అలా దర్శిస్తారు ఇప్పుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు క్రైస్తు అలా ఎందుకు అనగలిగాడు ఆయన ఏమైనా పోస్చరింగ్ చేస్తున్నాడా లేకపోతే ఏదైనా మోరల్ లెక్చర్ చెప్తున్నాడా ఏమిటి చెప్తున్నాడు ఆయన అంటే కొట్టినవాడు కూడా ఆత్మస్వరూపుడే కనుక ఇట్ డజంట్ మ్యాటర్ దేహము ఆత్మ అనుకుంటాం దేహం ఆత్మ కాదు కొట్టినవాడు అన పైవాడు అనుకుంటాం వాడు వాడు ఆత్మస్వరూపుడు అజ్ఞానం ఏం చేస్తుందంటే అలా రివర్స్ చేసి పెడుతుంది మన తిట్టినవాడు వాడు ఆత్మస్వరూపుడు వాడు ఏదో పెద్ద ఉపకారం మనకి చేస్తున్నాడు వాడు ఎందులో ఆత్మ ఉన్నాయందులో ఆత్మ ఒకటే సమశత్రుచ మిత్రేత తుల్యో మానావమానయోహ అనేలాగా జితాత్మన ప్రశాంతస్య మానవమానయోహ పరమాత్మా వ్యవస్థిత జితాత్మన ప్రశాంతస్ పరమాత్మ వ్యవస్థిత శీతోష్ణ సుఖదుఖేశు తథా మానాపమానయోహారోధ్యో శ్లోకం కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ సమత్వస్థితిని చేరుకుంటారో అప్పుడు సకల ప్రాణుల ఎందు ఒకే ఆత్మగలదు అనుభవం కలుగుతుంది అసలు ముందు ఆత్మ గురించి దేహం ఆత్మనుకోవడం చేత ఇత సర్వము భిన్నము అనేటువంటి భ్రమ కలుగుతూ ఉంటుంది అసలు ఆత్మస్వరూపాన్ని ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది సో భాష్యకారులు వ్యాఖ్యానిస్తున్నారు తేషామపి భూతానం స్వం ఆత్మానం ఆత్మత్వేనా అనుపశ్యతి అని అర్థం యహాతు అనుపశ్యతి అని ముందు డౌన్ ది లైన్ ఉంది యహాతు అనుపశ్యతి ఎవడైతే ఈ విధంగా చూస్తాడో అంటే ఆ తూని రెండు చోట్ల పెట్టుకోమన్నారు పైన పైవాక్యంలోనూ యహా తూ అని పెట్టుకుని ఇక్కడ కూడా యహాతూ అనుపశ్యతి ఎవడైతే చూస్తాడో కొన్ని అలా పెట్టుకోవచ్చు లేకపోతే మొట్టమొదటిసారి ఆయన అంటున్నారు అని అని కూడా అనుకోవచ్చు పైన అనుపశ్యతి ఒకసారి వచ్చింది మంచిది సో తన స్వరూపమును స్వం అంటే తనదైన ఆత్మా స్వరూపమును తన సారము ఆత్మ అంటే సారము తన సారము ఏమిటి సారం చూసుకోవాలి నా నేను అనే అనుకు నేను అనే ఉంది కదా దాన్నే అంటారు ఈ నేను అనే దాని యొక్క సారమేమి అన్నది చూసుకోవాలి బల్బు వేరు ఫ్యాన్ వేరు అన్నప్పుడు ఆ పై పై తుపేరం చూసి బల్బు వేరు ఫ్యాన్ వేరు అన్నారే తప్ప సారం చూసినట్లయితే వేరేనరు ఆ పైన ఉన్న చూసి ఇది వేరు అది వేరు అని అనుకుంటున్నాం కవరు బల్బు చేసే ఫంక్షన్ వేరు ఫ్యాన్ యొక్క ఫంక్షన్ వేరు ఆకారం వేరు గుణం వేరు రూపం వేరు నామం వేరు కానీ సారం ఒకటే బల్బు యొక్క స్వ తనదైన ఆత్మ సారం ఏదో ఫ్యాన్ యొక్క స్వ ఆత్మ కూడా అదే కాబట్టి ముందు ఆ సారమును పట్టుకునేటువంటి ఆ దృష్టిని డెవలప్ చేసుకుంటేనే ఏకత్వాన్ని దర్శించగలుగుతారు ఈ ద్వైతులు ఏకత్వాన్ని దర్శించలేరు వాళ్ళు తన సారమేమిటంటే ఇప్పుడు ద్వైతం ఉన్నాడు అనుకోండి తన సారం ఏమిటి నేను ఫలానా గోత్రం వాడిని ఫలానా పేరు నాది ఫలానా వెంకమ్మకి మొగుడిని అది వాడి సారం అది సంకల్పంలో అలా చెప్తాడు ధర్మపత్ని సమేత కూడా చెప్తాడు కర్మ చేసేప్పుడు సంకల్పం అలా ధర్మపత్ని సమేతస్వానప్పుడు అలా సరిచూస్తాడు కూడా ఆవిడ అక్కడ ఉంటుంది కాఫీ ఏదో పెడుతూ ఉంటుంది అది వాడి సారం అర్థమైందండి వాడు పూజ చేస్తూ ఉంటాడు అక్కడ లక్ష్మీ సమేత నారాయణుని పూజ పూజ చేస్తూ ఉంటాడు వీడును నారాయణుడు ఒకడలా నారాయణేమో లక్ష్మీకి భర్త లక్ష్మీపతి వీడేమో ఒక అక్కడ ఉన్నారు వీడి సారం అదే వీడి సారం కాబట్టి వాడికి భేదం స్పష్టంగా కనపడుతుంది ఎవడైనా అభేదం అంటే ఏమిటండి వీళ్ళు ఇలా మాట్లాడతారు అభేదం అంటారు ఏమిటండి లక్ష్మీదేవి జగన్ ఆయనేమో జగత్తుకి పిత మనమేమో పిల్లలం అభేదం అంటాడు ఏమిటి వీడని వాడు ముఖ్యమైన వేలు వేసుకుంటాడు ఈ అభేదం చూసి కాబట్టి సారమును తెలుసుకోవటంలో ఉంది కిటుకు ఆ సారాన్ని ఎలా తెలుసుకోవాలంటే యథా అస కార్యకరణ సంఘాత ఆత్మా అహం సర్వప్రత్యయ సాక్షిభూత చేతయిత కేవల నిర్గుణ అది ఆత్మ యొక్క తన యొక్క సారం స్వం ఆత్మానం అది తనని ముందు తెలుసుకోవాలి ఇలాగా ఇదిగో ఈ దేహము అస్య దేహస్య ఈ దేహము నాకు ఎప్పుడు కూడా మీరు గమనించండి నిద్రపోయారు నిద్రపోయినప్పుడు అస్య అనే అనుభవం లేదు ఈ దేహము అనుభవం లేదు కానీ మీరున్నారు ఈ దేహము యొక్క అనుభవం లేదు అని ఆ లేమిని తెలుసుకుంటూ మీరున్నారు మొన్నటి పొద్దున్న నిద్ర లేచిన వెంటనే మీకు తెలుస్తుంది ఏమైనా నాకేమీ తెలియకుండా నేను నిద్రపో ఒళ్ళు మరిచి నిద్రపోయినాను అని అంటారు ఇప్పుడు అది మీరు మొన్నాడు మీకు తెలుస్తుంది దాన్ని స్మృతి అంటారు మొన్నటి మీకు స్మరడానికి వస్తుంది కదా స్మృతికి డెఫినేషన్ ఉంది అనుభవజన్యం జ్ఞానం స్మృతి అని పాపం వాళ్ళు తర్కసంగ్రహంలో ఈ డెఫినేషన్ రాసిపెట్టుకున్నారు వాళ్ళు అది మంచి డెఫినేషన్ అనుభవజన్యం జ్ఞానం స్మృతి ముందు ఒక అనుభవం ఉండాలి ఆ అనుభవం వీడిలో ఉండాలి వీడికి అనుభవం లేదా ఇంకా స్మృతి లేదు అనుభవం నుంచి పుట్టిన స్మృతి అని పేరు రాత్రి ఒళ్ళు మరచి ఏమీ తెలియకుండా నిద్రపోయాను అని వీడికి గుర్తొచ్చింది స్మృతి ఆ స్మృతి ఎక్కడి నుంచి పుట్టింది అనుభవం నుంచి పుట్టింది అనుభవం ఉండాలంటే చైతన్యం ఉండాలి తెలుగు లేకుండా అనుభవం ఉండదు ఆ తెలుగు సూక్ష్మ రూపంగా ఉన్నప్పుడే అనుభవం ఉంటుంది కాబట్టి నిద్రావస్థ ఎందు అనుభవం గలదు ఆ అనుభవము గలదు అంటే అనుభవాన్ని ప్రకాశింపజేసే చైతన్యము గలదు ఆ అనుభవము జాగ్రత్త అనుభవం వంటిది కాదు జాగ్రత్త అనుభవము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కెలీడోస్కోపిక్ అంటారు అంటే రంగురంగులుగా ఉంటుంది జాగ్రత్త సుషుప్త అనుభవంలో రంగులు ఉండవు ఏమి ఉండవు వెరైటీయే ఉండదు కంటెంట్ ఉండదు వెరైటీ ఉండదు చీకటి గదిలో వాడు రెండు నిమిషాలు నిలబెట్టి బయటకు వచ్చి నీకు ఏం అనుభవం కలిగిందిరా అని చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ అంచేత అది కూడా అనుభవమే అది అనుభవం కాదు అనుకోకూడదు వెరైటీ లేదు కాబట్టి అనుభవం కాదు అనుకోకూడదు అలా అనుకున్నారు కొంతమంది పొరపాటు చేశారు శూన్యవాదులు అలాంటి పొరపాటు చేయకూడదు అక్కడ వెరైటీ లేదు అనే అనుభవం కూడా అనుభవమే అనుభవం ఉంది అంటే తెలివి ఉండాలి చైతన్యం ఉంటేనే అనుభవం ఉంటుంది కాబట్టి రాత్రి నిద్రయందు చైతన్యం యొక్క ప్రకాశం ఉండబట్టే ఆ సర్వము యొక్క లేమి యొక్క అనుభవం మనకు కలిగింది కదా కాబట్టి ఆ చైతన్య ప్రకాశస్వరూపుడు అనై నేను ఉన్నాను నిద్రలో నిద్రయందు నేను ఉన్నాను నిద్ర నేనే నిద్రపోయానంటారు కానీ పక్కవాడు నిద్రపోయాడు అంటాడు కదా నిద్రయేందు నేను ఉన్నాను కానీ తెలివి వచ్చినప్పుడు నేను ఉన్నాను ఆ నేనుకి నేనుకి ఎంత తేడాయో చూడండి నిద్ర ఎందు ఉన్న నేనుకి నేను ఉందనుకోండి ఒక చైతన్యం ఉంది కదా ఆ చైతన్యానికి నేనని పేరు పెట్టా స్వాది తెలివి వచ్చినప్పుడు ఉండే నేనుకి ఎంత తేడా చూడండి తెలివి వచ్చినప్పుడు ఉన్న నేను ఇదేం చేస్తుంది నేనుకి అనేక ఆరోపములు వచ్చి పడతాయి ఇప్పుడు వీడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక డ్రాయ్ రొహట కట్టుకుని ఇటువంటి ఉపచారం చేస్తూ ఉంటాడు అదే వీధిలోకి వెళ్ళరా అంటే బన్నీన్ వేస్తాడు పైన షర్టు పైన కోటు టై ప్యాంటు సాక్సు బూట్ ఇన్ని వేసి ఇంట్లో ఉన్నప్పుడు డ్రాయ్ రొహట వేసుకుని ఇటు ఉపచారం చేస్తూ ఉంటాడు కదా అలాగే జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చేప్పటికీ చాలా వేసుకుంటాడు తన మీద వేసుకునేప్పటికీ ఇవన్నీ తన నెత్తి మీద వేసుకునేప్పటికీ ఈ క్లోక్స్ అంటారు ఈ కవర్స్ అన్నీ వేసుకునేప్పటికీ నేను అది ఇంకోలా అనుభవానికి వస్తుంది అదేదో పరిచ్ఛిన్నమైనదిగా సంసారిగా సుఖిగా దుఃఖిగా అనుభవానికి వస్తుంది అవన్నీ మీద వేసుకోవడం మానేసి నేను సారం ఏమిటో చూడవాయా అంటే చూ మరి దానికి ప్రయత్నం చేయాలి అలా సారం చూడాలంటే ముందేం చేయాలి ఈ పైన వేసుకున్న ఈ ఈ తొడుగులు ఉన్నాయి చూసారా వీటిని కొంచెం పక్కన పెట్టడం ప్రారంభించాలి ఉల్లిపాయ పనులు శ్రీరామకృష్ణ గారు ఉల్లిపాయ పనులు తీయడం దృష్టాంతం చెప్పారు కాబట్టి ఆ తొడుగుల్ని కొంచెం తీసేయాలి ముందు దేహంతో మొదలు పెట్టండి ఈ దేహము ఈ దేహము అనేప్పటికే నేను నుంచి దేహాన్ని తీసి పక్కన పెట్టినట్టయింది తర్వాత ఈ చేతులు కాళ్ళు ముక్కు చెవి కన్ను మనస్సు కరణం కూడా ఉందిగా మనస్సు ఇది పెద్ద గుంపుది పెద్ద రాశి ఈ రాశిని తీసు పక్కన పెట్టండి అస్య దేహకా దేహ అస్య కార్యకరణ సంఘాతస్య ఆత్మ ఈ రాశిలో ఉన్న సారమేమిటి బల్బు వెలుగుతుందంటే ఆ బల్బు పైన ఒక బుడ్డి గాజుతోటి చేసిన బుడ్డి లోపల ఫెలబంటూ దానికి రెండు గేత ఇలాగ రెండు వైర్లు అవన్నీ పై మెరుగులు దాని సారమెట పట్టుకోవాలి అలాగే ఈ కార్యకరణ సంఘాతమునకు సారము అది ఏమిటో తెలుస్తున్నాను అండి ఆ సారము ఆత్మ అదే అహం అది నేను అది ఎలా గుర్తుపట్టడం ఇగో ఇది సారము అని ఎలా గుర్తుపట్ట ప్రాక్టికల్గా చెప్పాలి కదా ఇది సారము ఎలా గుర్తుపెట్టడం అంటే సర్వప్రత్యయ సాక్షిభూత అది దాన్ని గుర్తుపట్టే పద్ధతి మీరేం చేస్తారంటే ఇది దేహము చూడడం తేలిక దేహము అని తెలుస్తూ సాక్షిగా ఉండడం కూడా తేలిక ఇది దేహము అని సాక్షిగా ఉండొచ్చు అంటే తేలిక అంటే ఆరంభంలో సింపుల్గా ఉంటుంది దేహం స్థూలంగా ఉంటుంది కనుక తర్వాత సెన్సేషన్స్ ఉంటాయి సెన్సేషన్స్ని సాక్షిగా చూడటం మెడిటేషన్లో ఇప్పుడు ఇలా కూర్చున్నాను అనుకోండి నాకు సెన్సేషన్స్ని నేను చూస్తున్నా కాళ్ళు అడుగున పట్టా మీద ఉన్నాయి అదొక సెన్సేషను ఆ సెన్సేషన్ అక్కడే ఉంటుంది ఇంకా మిగతాతో ఉండదు తర్వాత కాళ్ళు ఇగో ఇక్కడికి వచ్చాము సీటు ఇక్కడ సెన్సేషను ఈ చేతులు రెండు ఇగో ఇక్కడ కట్టెలకి తగులుతూ ఉన్నాయి ఆ సెన్సేషను సో ఇవన్నీ సెన్సేషన్స్ ఈ సెన్సేషన్స్ని నేను సాక్షిగా చూస్తున్నా విట్నెస్ ఆ తర్వాత మనస్సుకే సాక్షిగా చూస్తున్నాను మనస్సు కొంచెం డల్గా ఉందండి నిన్నటి నుంచి పాప మోడీ గారు అంతలా ఓడిపోయారు అనేప్పటికీ డల్ అయిపోయింది మనస్సు నిన్న రాత్రి ఎవడో ఫోన్ చేస్తే విసుకున్నా కూడా ఎవడి ఏదో తలకిద్దులు ఫోన్ అవుట్ చేశాడు నాలుగు పద్యాలు పంపించాను ఏమైంది అన్నాడు పద్యాలు కాదు నీ తలకాయ కాదు ఇంకెప్పుడు పద్యాలు పంపించగల అని చెప్పారు ఊరికే తప్పులు తడకలు పద్యాలు రాయడం నన్ను దిద్దబడినా నేనేం ప్రూఫ్ రేయడమే ఏమన్నా అసలు నిన్ను పద్యాలు ఎవడ్రాడు వ్యాకరణ చదవరా అంటే పద్యాలు రాస్తారని కోపడ్డా అంటే బాబా అతను కొంగు తిన్నాడు ఎక్కడి నుంచో శాన్ ఫ్రాన్సీస్ కొద్ది ఫోన్ చేశాడు చెప్పారు పోతే పద్యాలు చెప్పకు కాదని ఉన్నాయి మరి మీరు ది మరి ఎలాగా ఇంకా పద్యాలు ప్రసక్తి దగ్గర దేవద్దు అని అంటే మనస్త ఏదో వికలంగా ఉందనమాట సో ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ సాక్షిగా చూడాలి మనస్సు వికలంగా ఉండడం తప్పు కాదు ఇప్పుడు మంచి జరిగినప్పుడు మనస్సు ఉల్లాసంగా ఉండకూడదంటే అది ఎక్కడ కుదురుతుందండి ఉల్లాసంగా ఉంటుంది ఏదైనా మంచి పని చేస్తున్నారనుకోండి మంచి సేవాకార్యం చేస్తుంటే చూస్తే సంతోషం కలగదండి అలాగే ఇలాంటి తలకిందులు ఏదైనా జరిగినప్పుడు మనం అపేక్షించిన భిన్నంగా జరిగినప్పుడు మనస్సుకు వికారం కలుగుతుంది అది తప్పు కాదు దాన్ని తప్పు పట్టరు అది కూడా తప్పంటారు అది అసహజం అయిపోతుంది న్యాచురల్గా ఉండాలి కదా కాబట్టి మనస్సు వికారం పడ్డంలో తప్పు లేదు ఆ వికారము నేను అనే దానితో ఐడెంటిఫై అవ్వడం తప్పు కాబట్టి ఆ వికారాన్ని అలా సాక్షిగా చూడటం మరో అప్పుడు మంచి ఉల్లాసం కలుగుతుంది దాన్ని సాక్షిగా చూడటం సర్వప్రత్యయ సాక్షిభూత సాక్షిగా చూస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ ప్రత్యయములతోటి తాదాత్మ్యం పోతుంది స్నాప్ ఇట్ బ్రేక్స్ తాదాత్మ్యం ఉండదు మీరు ఆ చైతన్య స్వరూపంగా నిలిచి ఉంటారు అది అహం యొక్క సారం ఆ చైతన్య మీరు సాక్షిగా ఉన్నప్పుడు ప్రత్యయములు ప్రత్యయములు అంటే థాట్స్ సో మెంటల్ స్టేట్స్ని ప్రత్యయములో ఉంటారు ప్రత్యయములకు సాక్షిగా ఉన్నప్పుడు మీకు ఆ సాక్ష్యమునందు అంటే దర్శింపబడే దానియందు ద విట్నెస్ డే దానియందు మీకు అనేకత్వం ఉంటుంది తప్ప సాక్షి ఎందు అనేకత్వం ఉంటుంది సాక్షి ఎందు కేవలత్వం అనుభవానికి వస్తుంది అంటే కేవలము అంటే సాక్షి సాక్షియే ఇంకేమీ కాదు అని కేవలహ అంటారు కేవలహయే హిందీలో అకేలా అయింది అని కేవలహ కేవలహ దాంట్లో సుఖం ఉంటుందా ఉండదు దుఃఖం ఉంటుందా ఉండదు మోహం ఉంటుందా ఉండదు నిర్గుణ అది నేను అది అది అసలైన నేను ఇటువంటి నేనే కుక్కలోనూ పిల్లలోనూ సకల ప్రాణులలోనూ ఉంటుంది మన తిట్టివాడేందుకు కూడా ఇటువంటి నేనుయే ఉంటుంది వీడిని తిట్టాలి అనుకుని వస్తాడు ఆ తిట్టాలి అనుకున్నది మనస్సు దాని వెనకాల ఏముంటుంది సాక్షి మనలో ఉన్న సాక్షి అక్కడ కూడా ఉంటుంది కాబట్టి ముందు తన యొక్క స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి చేతయిత చేతయిత అని ఇంకో చేతయిత అంటే ప్రవర్తింపజేసేది ఇప్పుడు ప్రత్యయములను ప్రకాశింపజేసేది చైతన్యమే ఆత్మ చైతన్యమే చైతన్యం ఉండబట్టే ప్రత్యయాలు ప్రకాశిస్తున్నాయి చైతన్యం లేకపోతే ప్రత్యయాలు ప్రకాశించమే ప్రకాశించవు మనస్సు సంకల్పిస్తోంది అంటే దానికి ఆ బలం దానికి ఆ శక్తి ఆ సాక్షి చైతన్యం నుంచే వచ్చింది కాబట్టి ఇప్పుడు సినిమా తెర మీద ఉండే నాయకుడు గింతులు వేస్తున్నాడంటే వాడికి ఆ శక్తి అక్కడి నుంచి వచ్చింది ఆ ప్రకాశం నుంచే వచ్చింది వాడి గెంతుల్ని ఎవడు ప్రకాశింపజేస్తున్నారు ఆ ప్రకాశమే ప్రకాశింపజేస్తుంది అంటే అర్థం ఏమిటి ఆ ప్రకాశం ఏం చేస్తుందనమాట వీడి గెంతులు వేయడానికి కావలసిన శక్తిని ఇచ్చి ఆ గంతుల్ని ప్రకాశింపజేస్తుంది గమనించారా కాబట్టి సాక్షి అంటే అదేదో డల్ అని అనుకోకూడదు సాక్షి ఈజ్ నాట్ డల్ సాక్షి ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇట్ ఈస్ నాట్ యాక్టివ్ బట్ మోస్ట్ పవర్ఫుల్ ఎందుకంటే సాక్షి దేని దర్శిస్తూ ఉంటుందో సాక్షి చైతన్యము దానికి కావలసిన శక్తిని కూడా సాక్షి చైతన్యమే అని అంటే అర్థం ఏంటి విట్నెసింగ్ అండ్ ఇల్యూమినేటింగ్ అవేర్నెస్ విట్నెసింగ్ ఎంపవరింగ్ ఇల్యూమినేటింగ్ అవేర్నెస్ అది సాక్షి అంటే ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ మీరు సాక్షిగా చూసినప్పుడు మనసుకు కావలసినటువంటి శక్తి అంతా కూడా నా ఆ సాక్షి నుంచే వస్తుంది మనస్సు ప్రత్యయముల యొక్క ప్రకాశము అంతా కూడా సాక్ష్యంచే వస్తుంది కాబట్టి సకల ప్రత్యయ సాక్షిభూత చేతయిత కేవలహ నిర్గుణ మరి ఇంత పవర్ని ఇస్తున్నప్పుడు తన ఎందు ఎవరా ద్వైతమో భేదమో అనుభవానికి వస్తుందంటే నో కేవలహ నిర్గుణ గుణములంటే సత్పయస్తమో గుణములు అవి గుణములంటే అభిప్రాయం ప్రతి గుణములంటే దా ఇంకా మన లోకంలో ఉన్న గుణాలన్నీ అవి కాదు అసూయ దయా ఇలాంటివి కాదు మంచి కాదు చెడు కాదు ఆ గోహళ వేరు ఆ గుణముల ప్రసక్తి వేరు నిర్గుణ అంటే ప్రత్యయములన్నీ కూడా మనస్సులో వచ్చే ప్రత్యయములన్నీ కూడా మూడే మూడు రకాలుగా ఉంటాయి సాత్విక రాజస తామస ప్రత్యాయాలు అటుగా సుఖ దుఃఖ మోహాత్మక ప్రత్యయములు అంటారు ఈ ప్రత్యయములను ప్రకాశింపజేవిటయే తప్ప ఆ గుణములను తన నెత్తి మీద వేసుకోవడం చైతన్యానికి ఉండదు ఓకే ఇప్పుడు ఈ దీపం ఉందనుకోండి ఇక్కడ వెలుగు అక్కడ నీడ రెండింటిని నీడను కూడా దీపమే ప్రకాశింపజేస్తుంది దీపం అర్పిస్తే అది నీడను మీకు తెలియని తెలియదు కాబట్టి నీడని వెలుగుని దీపమే ప్రకాశింపజేస్తుంది కానీ వెలుగు యొక్క వెలుగు ధనము నీడ యొక్క చీకటి ధనము అవి దీపానికి రావు అలా ప్రకాశరూపంగా ఉంటుంది అగో అది సాక్షి చైతన్యము కేవలము నిర్గుణము ఇప్పుడు సకల ప్రాణులందు అదే చైతన్యం ఉంటుంది ఇప్పుడు పశువు అనుకోండి ఆ శ్లోకంలో కూడా విద్యా సంపన్నే బ్రాహ్మణే అది రజో సత్వగుణం మీరు భాష్యం చూస్తే తెలుస్తుంది అది సత్వగుణం గవిహస్తిని రజోగుణం శునిచైవ శ్వకేచ తమోగుణం కుక్కని కుక్కని పాలించేవాడిని తమోగుణంలో పడేసరికి తీసుకెళ్ళేది తమస్సే కదా అది సో ఇవి మూడు గుణములు వేరుగా ఉన్నాయి కానీ ఆ గుణములను ఉపాధిగా కలిగి ఉండే చైతన్యం అన్నింట్లోనూ సమన్వ పండితా సమదర్శిన కాబట్టి ఆ సాక్షి చైతన్యము సమము అనేనైవ స్వరూపేణ అవ్యక్తాదీనా స్థావరాంతా అహమేవ ఆత్మా ఇది నా స్వరూపమైనప్పుడు అంటే కార్యకరణ సంఘాత మనకు వ్యతిరేక్తముగా సకల ప్రత్యయ సాక్షి కేవలము నిర్గుణము అయినటువంటి శుద్ధ చైతన్యము నా స్వరూపమైనప్పుడు మాత్రమే నేను సకల ప్రాణుల యొక్క ఆత్మను కాగలుగుతాను లేకపోతే ఎలా అవుతాడు ఈ దేహమే నేను అనుకున్నవాడు ఇంకోడికి ఆత్మ ఎలా అవుతాడు ఇంకోడికి ఆత్మయ్యే ప్రసక్తే లేదు సో కనుక సో సకల ప్రాణుల యొక్క అహం ఆత్మ ఎందుకంటే అనేన స్వరూపేణ ఈ స్వరూపముచే సకల ప్రాణులలో ఉండే సారము నేనే ఆత్మ అంటే సారహ అని అర్థం కూడా కలదు అలా చెప్తారు సో ఇప్పుడు సకల ప్రాణులు అంటే ఇప్పుడు హిరణ్య ఉన్నాడు హిరణ్య గర్భుడిని ఆయన యొక్క రూపం ఏమిటి అంటే మహత్తత్వము అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఆయన యొక్క ఉపాధి తర్వాత ఆయన యొక్క స్వరూపం ఏమిటి అంటే ఆయన మనస్సులో సంకల్పం కలుగుతుంది ఏమని బహుశాం ప్రజా ఏ ఏతి నేను అనేకం అవుతాను సృష్టి చేస్తాను అని సంకల్పం కలుగుతుంది అంటే అప్పుడు ఆయన కర్త అయిపోయాడు అనుకోండి ఆయన జీవుడే ఆయనకి ప్రథమ జీవ పేరు ప్రథమ జీవుడు మొదటి జీవుడు కర్త ఏడంటే జీవుడే ఇంకా కానీ ఆయన తెలుసుకుంటాడు ఓహో నేను కర్త కాదు ఈ సృష్టి చేయాలనే సంకల్పమునకు నేను సాక్షిని అని తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు అహం బ్రహ్మాస్మి ఇది అవేత్ అని తెలుసుకుంటాడు తెలుసుకున్నాడు అంటే ఆయన ఏమిటైపోతాడు ఇప్పుడు సకల బుద్ధిత్వచ్చే సాక్షిభూత చేతజేత కేవలం నిర్గుణ అవుతాడు అది నేను కూడా అదే కాబట్టి హిరణ్య ఆత్మ కూడా నేనే ఏ ఆత్మ నేనో అదే ఆత్మ హిరణ్య గర్భుడికి ఉంటుంది చెట్టుకి అది ఏం ఇటువైపు ఎండు ఉంది ఇటువైపు నీడ ఉంది అనుకోండి ఈ నీడ వైపు మనకు ఒద్దరి అటు అటు సాగుతుంది అని అటు అలా రీచ్ అవుతూ ఉంటుంది కోమ్మలతో అంటే దాని లోపల చైతన్యం ఉండబట్టే కదా అలా చేస్తూ ఉన్నది ఆ చైతన్యమునకు కూడా ఏదో కొన్ని చాలా అస్పష్టంగా ఉంటుంది చైతన్యం తమో గుణ ఉంటుంది ఆ తమో గుణాన్ని మీరు తీసేసారనుకోండి ఆ చైతన్యంలో శుద్ధ చైతన్యం అనుకోండి ఆ చైతన్యానికి మీకు తేడాయాలి కాబట్టి చెట్టు చేయవలయందు కూడా అదే ఆత్మ కలదు అంచేతనే అలా ఖాళీగా ఉండే చెట్టుని అలాగా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు పాడు చేయకూడదు నేను పండితుడితో నడుస్తున్నా ఆయనకి పళ్ళు కుట్టుకుందుకు ఓ పొల కావాల్సి వచ్చింది పళ్ళ మధ్యనే ఇవ్వబడతాయి అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి వాటిని డిస్లాడ్జ్ చేస్తే కానీ కంఫర్ట్గా ఉండదు ఓ పొల కావాల్సి వచ్చింది ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయిగా కొబ్బరి చెట్ల మధ్యలో వెళ్తున్నాము ఓ కొబ్బరి కొబ్బరికు వస్తే పుల్ల వస్తుంది కదండి ఫ్రెష్గా కూడా ఉంటుంది అయితే ఎండిన కొబ్బరి ఆకు కావాలి ఆయనకి అంటే పచ్చి కొబ్బరి పుళ్ళ కూడా పచ్చి కొబ్బరి పుల్ల కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడదని కాదు ఆ చెట్టు ఆకు పచ్చి ఆకును మనం లాగడం ఎందుకని కాబట్టి కొంత దూరం వెళ్ళేప్పటికీ ఎండు ఆకు కనపడింది అప్పుడు దాంట్లోంచి ఓ పొలం అంటే అంత సెన్సిటివ్గా మనం ఉండగలుగుతాము ఎందుకని అంటే దాని ఎందు కూడా అదే ప్రాణశక్తి అదే చైతన్యము గలదు నాకు దానికి తేడా ఉంది సపోజ్ ఎవడైనా వచ్చిన వేలని ఇలా విరిచేడు అనుకోండి నాకు డూ ఐ లైక్ ఇట్ లేకపోతే ఇలా గిల్లాడు అనుకోండి డూ ఐ లైక్ ఇట్ నో సో ఐ షుడ్ నాట్ డూ ద సేమ్ థింగ్ టు డి ట్రై ఆత్మభావం ఒక్కటే సో అంత ఆ లెవెల్ దాకా బ్రహ్మదేవునితో మొదలుపెట్టి ఈ చెట్టు చేమల వరకు కూడా సకల ప్రాణుల ఎందు ఏ చైతన్యం ప్రకాశిస్తూ ఉన్నదో అది ఏ నా స్వరూపము అని కూడా విడుదర్శిస్తాడు సర్వభూతు చాత్మానం బ్రహ్మదేవుడు అంటే అలాగే ఉంటుంది కథ ఆయన సంకల్పిస్తాడు సంకల్పించి జగత్తును సృష్టిస్తాడు ఆ తర్వాత భయపడతాడు సంకల్పించినప్పుడు ఇంకా సృష్టికి ముందు భయపడతాడు సో అభిభేత్ భయ స్నేహితిక్ వలన అని భయం వస్తుంది అప్పుడు మళ్ళీ ఆలోచించుకుంటాడు ఒక్కడనే ఉంటే భయం ఎందుకు ఒకటి కాకుండా ఇంకొకటి ఏదైనా ఉంటే భయం తప్ప ఒక్కడే ఉంటే భయం ఉండదు ఇప్పుడు ఇంట్లో ఒక్కడే ఉంటే భయం ఉంటుందా భయం ఉండదు కాదండి నాకు ఒక్కడే ఉంటే భయం ఉంటుందంటే భయం ఎందుకు వచ్చింది ద్వితీయాద్వై భయం భవతి అక్కడ ఉపనిషత్తులోనే ఉంటుంది రెండోది ఒకటి ఉండాలి అంటే వీడు ఊహించుకో ఇంకేదైనా ఉందేమో అది ఎక్కువ మళ్ళీందే అని భయపడ్డాడు భయపడి ఆలోచించుకుంటాడు అరే ద్వితీయము లేదుగా నేను ఒక్కడేగా ఉంటా నాకు ఇంకా భయం ఎందుకు అనుకుంటాడు అంటే మరి భయపడ్డాడే జీవుడే కదా అదే కాబట్టి భయము అన్నది ఆయనకు ఉన్నది కనుక భయపడ్డాడు కనుక నేను చేస్తాననుకున్నాడు కనుక జీవుడే ఆయన కూడా జీవుడు కింద వేసేశారు ఆయన ప్రథమ జీవుడు వేశారు రుద్రాధ్యాయంలో జ్యేష్ఠాజచక నిష్ఠాజచ అని ఉంటుంది ఆయన జ్యేష్ఠుడు మనం గానిష్టలో అది దారి కథ ఎనీవే కాబట్టి హిరణ్య గర్భునితో మొదలెడి మొదలెడి స్థావరాంతము చెట్టు జాములతో అంతమయ్యే సకల ప్రాణుల యొక్క ఆత్మ చైతన్యం ఏదిగలదో అది నేను అనే ఆత్మచైతన్యం ఒక్కటి వేరు వేరు కాదు ఇప్పుడు దీనికి ఇంకో దృష్టాంతం చెప్తారు ఇప్పుడు డాగ్ హౌస్ అని సారీ మిర్రర్ హౌస్ అని ఋషికశ్లో ఉందని అన్నారు పూజ స్వామిజీ ఎప్పుడో ఒకసారి మిర్రర్ హౌస్ మిర్రర్ హౌస్లోకి అంటే చుట్టూ మిర్రర్స్ ఉంటాయి దాంట్లో శ్రీశైలంలో ఉందా ఈ దేవాలయం వాళ్ళు పెడతారు అది అద్దాల మండపం పెడుతూ ఉంటారు ఎవడో ఒకడు మొదలు పెట్టాడు ఆ మధురైలోనో ఎక్కడో మొదలు పెట్టాడు మొదలు పెడితే మేమేం తక్కువ తిన్నావా మా దగ్గర ఫండ్స్ బాగా ఉన్నాయని ప్రతి వాడు కడుతూ ఉంటాడు ఈ టెంపుల్లోనే గణేష్ టెంపుల్లోనే పెట్టారు మధురై నుంచి వచ్చింది కష్టం అంటే చుట్టూ అర్గాలు పెట్టడం దేవుడిని తీసుకెళ్ళి మధ్యలో కూర్చోబెట్టం ఓ పావుగంట సేపు కూర్చోబెట్టి కొంత ఏవో పురుష సూక్తం వీళ్ళకి సూక్తాలు ఏవో ఉంటాయా పురుష సూక్తం కావడం పురుష సూక్తానికి దానికి సంబంధం లేదు వెరీ ఒక ఏదో సూక్తం ఏదో చదువుతున్నారు అక్కడికి బాపన్న సోమయాజులు గారిని ఓ సోమయాదు గారు మంచి వేదపడ్డుతున్నాయ శ్రౌత విద్వాంసుడు ఆయన వచ్చాడు వచ్చి ఎవర్రా మీరు ఈ సూక్తం ఇప్పుడు ఎందుకు చదువుతున్నట్టు అని అడిగాడు అడిగితే ఏమో తెర ఏదో ఏదో ఒకటి చదవాలి అప్పుడు చదువుతామని చెప్పాడు మీ తలకాయ ఊరుకోండి ఏదారు ఎందుకంటే ఆ సూక్తానికి సందర్భం ఉండాలంటే ఉరికే పిడుక్కి బియ్యాలకి ఒకే మంత్రం దేవుణ్ణి బియ్యాల పుచ్చబట్టా ఉన్నాం సహస్రశీరుష ఏమంటే దీనికి దానికి ఏమైనా పోలిక ఏదో ఏదో పెట్టుకోవాలి వీ హెవ్ టు క్రియేట్ సమ్ కనెక్షన్ ఏదో బాధరాయణ సంబంధం అనేది ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎనివే సో ది పాయింట్ ఈజ్ అద్దాల మండపంలోకి అద్ద మండపం అంటే పెద్దది దేవుడు అక్కడ పెట్ట సేవ ఆర్జిత సేవ ఇలా పోతూ ఉంటుంది ఎనివే మండపం ఉంటుంది దాంట్లోకి ఒక్కొక్కరిని ప్రవేశపెట్టండి ఈ దృష్ట్యా నాకు ఇష్టం ఐ లైక్ బికాస్ ఇట్ కన్వేస్ ది మెసేజ్ వెరీ బ్యూటిఫుల్ ఒక పాయింట్ అని బాగా చెప్తుంది కుక్కని ప్రవేశపెడితే ఆ కుక్క ఇలా చూస్తుంది కుక్క ఎంతసేపు డౌట్ఫుల్గా చూస్తుంది దానికి టెరిటోరియల్ ఇన్స్టింగ్ ఎక్కువ ఇంకో ఇది నాది అనే అభిమానం కుక్కకి ఎక్కువ అంచేతనే మనుషులు కూడా అలాంటి అభిమానం పెట్టుకుంటే వాడి బుద్ధి కుక్క బుద్ధి అంటారు ఇది నాది నా గుర్రుగా చూసి కూడా అది అంటూ ఇలా చూస్తుంది చూసేపటికి దానికి వందలాది కుక్కలు కనపడతాయి అమ్మ బాబో ఇవన్నీ కూడా నా టెరిటరీలోకి వచ్చేసేవని బౌ అంటుంది అనేది అవన్నీ తిరగబడి బావు అంటాయి అనేది అవి బాబా ఈ కుక్కలు చూడు నా టెరిటరీలోకి రావడమే కాకుండా నన్ను అటాక్ చేస్తున్నాయి నిందిస్తున్నాయి అనుకుంటుంది అది అనుకుని ఇలా జంప్ చేస్తుంది బోభావ అవన్నీ కూడా జంప్ చేస్తాయి చేసే భయపడి వెళ్ళి వెనక్కి వస్తుంది ఇది వెనక్కి వచ్చేవాడికి అవన్నీ వెనక్కి వెళ్తాయి ఆఖరికి దీనికి అర్థమైపోతుంది ఇప్పుడు నా టెరిటరీని ఆక్రమించడానికి చాలామంది శత్రువులు వచ్చేసారు అని వీడికి అర్థమైపోతుంది ఒక్కొక్కకి వీళ్ళందరినీ తనివేయాలి అని ఇంకా రవడం ప్రారంభం ఓ అరిచి అరిచి అరిచి మీరు కనుక దాన్ని వెనక్కి తీయకపోతే ఆ గ్లాస్ హౌస్లో అది చచ్చిపోతుంది పడి చచ్చిపోతుంది అరిచి అరిచి చచ్చిపోతుంది ఏమండి మనిషి ఇంతకంటే తేడా ఏమీ లేదు మనిషి వస్తాడు ఇది నాది నా నా నా నాది అని ఎలా చూస్తూ ఉంటాడు గుర్రుగా వీడు వీడు భార్య కలిసి వెళ్తూ ఉంటారు వాడు ఎవడో వీడు భార్యకేసి చూసాడు ఏ వీడికి చూస్తున్నాడు నా భార్యకేసిన వీడు చూసే అది తెలియదు ఇటుకోడు సరిగ్గా అదే బుద్ధి వీడు శత్రువు వీడు మిత్రుడు అని అలా చూస్తాడు ఆ కుక్క చూడాల్సిన పద్ధతి ఏమిటి సపోజ్ ఆ కుక్క వేదాంతం తెలుసుకున్న కుక్క అనుకో అప్పుడప్పుడు పాఠం చెప్తూ ఉంటే కుక్క నచ్చి కూర్చుంట ఎప్పుడన్నా మీరు ఎరుగుదురాది ఓ కుక్క ఉంది నేను ఎక్కడో పాఠం చెప్పేవాడిని అది నేను నేను పెద్ద పొరపాటు చేశాను అది ఏంటంటే నా చేతిలో ఏదో ఉంటే అది కొంత నోట్లో వేసుకోబోయి అదేమో కనపడితే అది నాకేసి చూసింది సరే చూస్తోంది కదా అని దానికి ఇచ్చాను ఇస్తే మహానందంగా భక్ష్యం చేసింది దాంతో దానికి నాయందు ఒక ప్రీతి కలిగింది ఆ కుక్క నేను మామూలుగా వెళ్ళి స్టేజ్ మీద కూర్చుని పాఠం చెప్తుంటే అది అలా మెల్లగా వచ్చి అక్కడ కూర్చుని వినేది పాఠం వినేది దానికి సపోజ్ వేదాంతం అర్థమైంది అనుకోండి ఒకళ్ళు కూడా వింటాయి వింటాయని మనం ఊహిస్తాం అది విందా పెట్టిందా మనం ఊహిస్తాం అయితే భక్తులు ఏమంటారు అంటే ఏదో పూర్వజన్మలో ఏదో సుకృతం చేసి వేదాంతం వింత ఉందని నేను కూడా సరే మనం సంతోషించవచ్చు కాదంటే కాదంటే ఉంది ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అది ఊరికే అలాగే నేను ఇచ్చిన బ్రెడ్ మొక్క ఉండే ఒక అభిమానంతో అక్కడ కూర్చుంది కూర్చున్నలా చూస్తూ ఉంటుంది అలా సపోజ్ వేదాంతం విందనుకోండి అర్థమైంది అనుకోండి దానికి దాన్ని గ్లాస్ హౌస్లో ప్రవేశపెడితే చూస్తుంది ముందు కొంచెం డౌట్ వస్తుంది ఇన్ని కుక్కలు ఉన్నాయి ఇవన్నీ నా స్వరూపమే నేను ఏదో ఇవన్నీ కూడా అదే నా సారం ఏమి ఈ ప్రతి కుక్క యొక్క సారం కూడా అదే అనుకుని అలా కావుగా చూస్తుంది చూసే పడికి వాళ్ళు ఆ కుక్కలన్నీ ఎలా చూస్తాయి దీనికేసి కావుగా చూస్తాయి విశ్రాంతిగా కొంతసేపు ఉండి బయటకు ఇది వేదాంతము యొక్క సారము ఇలా ఉంటాడు అర్థమైందండి నేను చెప్పిన దృష్టాంతానికి పాఠానికి ఏమైనా పోలుకున్నట్టు అనిపించిందా లేకపోతే సెపరేట్గా అనిపించిందా మరి అది థింగ్ వెరీ లౌడ్ అండ్ క్లియర్ కాబట్టి వీడు శత్రువు వీడి మిత్రుడు అని అలాగే అనుకోకూడదు అందరూ ఆత్మస్వరూపులే చెట్టు చేమలతో సహా ఆత్మస్వరూపులే అలాగని ఆత్మస్వరూపులేని వీధుల కుక్కలను ఎత్తిమీద ఎక్కించుకోక్కర్లేదు అలా వదిలేయటమే దృష్టి వ్యవహార భూమి తత్వభూమి అని రెండు ఉంటాయి తత్వభూమిలో అందరూ ఆత్మస్వరూపులే వ్యవహార భూమిలో మనం ముక్కు ముఖం తెలియని వాడిని వెళ్ళి మనం కౌగులించుకోము ఎవరైనా తెలుసున్న వాళ్ళకి మనం ఏదైనా సర్వీస్ చేయాల్సి వస్తే చేస్తాము ప్రేమగా ఉంటాము తిట్టిన వాడిని కూడా ప్రేమించటం అభ్యాసం చేస్తాము సమత్వ బుద్ధిని కలిగి ఉంటాము పశుపక్షియాదులు ఎందు ప్రేమను కలిగి ఉంటాము ఏ ప్రాణికి ఇసుమంతా కూడా హానిని చేయకుండా ఉంటాము ఇది వ్యవహార భూమి తత్వభూమి ఎలా ఉంటుంది సకల ప్రాణుల ఒకే ఆత్మ చైతన్యము గలదు ఓ మహాత్ముడు నా నా నావ దాటుతున్నాడు ఇట్టించడం నదికి అవతలకి దాటుతుంటే దాంట్లో నలుగురు రౌడీలు ఉన్నారు అప్పటికే వాళ్ళు ఈయన్ని పరిహాసం చేయడం మొదలుపెట్టారు కాషాయం వేసుకున్నాడు ముష్టిెత్తుకుంటాడు లేకపోతే చేతగానివాడు ఏదో పరిహాసం రౌడీలకి ఏముందండి రౌడీలకి రీజను రైమో ఏమి ఉండక్కర్లేదు కమండలం తీసి నదిలో పడేశాడు ఆయన ఊరుకున్నాడు ఈయన కట్టే దండ ఉంటే అది పడేసాడు అది ఊరిపోయాడు ఇందుట్లో ఒక ఆకాశవాణి అందే హే సాధు ఈ దుష్టులు నిన్ను నీకు చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని చూడలేకపోతున్నాను నేను నిన్ను నేను సుఖంగా తీర్చేర్చి ఈ పడవ మునిగిపోయిట్లా చేస్తాను ఈ దుష్టులందరూ నదిలో పడిపోయి చచ్చిపోతారు నా పడవను తలకిందులు చేసేస్తా నిన్ను మాత్రం ఒడ్డు మీద దింపుతా అనే ఆకాశవాణి అంటుంది అంటే ఆయన అంటాడు అబ్బాయ్ పడవని తలకిందులు చేయవద్దు వాళ్ళ బుద్ధిని తలకిందులు చేయి ఇప్పుడున్న బుద్ధిని రివర్స్ చేసి రాజస తాముస బుద్ధిని సాత్విక బుద్ధిగా చెయ్యి అంతే నేను కోరిది అంటాడు సో ఆ ఉంటుంది ఎవరైనా మనని తిడితే భగవంతుణ్ణి వీడికి మంచి సద్బుద్ధి కలుగుగా కాని ప్రార్థించడమే తప్ప తిట్టిన వాడిని ఇతరముగా భావించరాదు వాడు ఆత్మస్వరూపుడే సర్వభూతూ చాత్మానం నిర్విశేషం యస్త్వను పశ్యతి విశేషం అంటే తేడాలు తేడాలు కనపడుతూ ఉంటాయి కంటికి తేడాలు కనపడుతూ ఉంటాయి ఆత్మస్వరూపంలో తేడా ఉండరు కాబట్టి మీరు మీ దృష్టి ఎక్కడ ఉన్నది అన్నది ఇప్పుడు అనేక ఆభరణాలను చూస్తున్నారు ఒక అమ్మాయి అనేక ఆభరణాలను చూస్తుంది చందనా బ్రదర్స్కి అనేక ఆభరణాలు చూస్తూ చూస్తుంటే ఆవిడకి అన్నీ విశేషంగా కనపడతాయి విశేషం ఉంటే తేడాలు తేడాలుగా కనపడతాయి ఇవి నెక్లెస్లు ఇవి కంకణములు మళ్ళీ నెక్లెస్సుల్లో కూడా ఇది కొంచెం ఫ్యాషన్ మోడర్న్ ఫ్యాషను ఇది కొంచెం ఓల్డ్ ఫ్యాషను అంటే ఇలా గుండగా పువ్వులు పువ్వులుగా గీతలు ఉన్నట్లయితే ఓల్డ్ ఇండియన్ ఫ్యాషన్ అమెరికన్ ఫ్యాషన్ ఎలా ఉంటుంది ఇలా ఓ గీత కింద ఉంటుంది అలాగే ఉంటే కొత్త మోడర్న్ ఆర్తి ఉంటుంది ఆ డిజైన్ ఆఫ్ ది నెక్లెస్ అలా ఉంటే ఇది మోడర్న్ ఫ్యాషను అని అన్ని విశేషాలు కనపడతాయి కనపడతాయి కదా ఒకసారి నేను చందనా బ్రదర్స్కి వెళ్ళా కాకినాడలో నేను కావాలని వెళ్ళినా ఎక్కడికో భిక్షకు వెళ్తుంటే ఆయన ఈ చందనా బ్రదర్స్ చూపిస్తాను రెండు లోపలికి దారి తీసాడు అది సరే కదా పద అని వెళ్ళాం వెళితే అక్కడ ఆభరణాలు అన్నీ ఉన్నాయి అన్నీ నాకు అన్నీ బంగారంగానే కనపడే ఇది బంగారమే అది నాకు విశేషమే కనపడలేదు నిర్విశేషం మీరు ఏదైనా ఆభరణం కావాలంటే ఏం మీకు మెళ్ళక మంచిది ఏం అప్పుడు ఏదో ఒకటి మీరు తీసుకువెళ్ళాలి అంటే ఏదైనా వాళ్ళ దగ్గర షాల్ ఉంటుంది కదా ఓ షాల్ తీసుకొచ్చి నా బుధమెంట్ చూడలేకపోవచ్చు కాబట్టి ఆ బయటవాడు బెచ్చగాడు ఉంటే వాడికి ఇచ్చారు షాలు ది పాయింట్ ఈజ్ విశేషం కనపడిందా లేదా నాకు కనపడాల విశేషం కనపడాల అక్కడ ఐదు ఉన్నాయి వరుసగా గ్లాస్ కేసెస్ ఐదు ఉన్నాయి ఐదింటి నిండా ఆభరణాలు పేర్చున్నాయి విశేషం కనపడలా అన్నింటి ఎందు ఒకే బంగారం కనపడింది అక్కడికి అమ్మాయిలు లేడీస్ వస్తారు వాళ్ళకేం కనపడుతుంది విశేషమే కనపడుతుంది కాబట్టి మీరు విశేషాన్ని చూస్తారా విశేషములకు అతీతమైన తత్వాన్ని చూస్తారా దాన్ని బట్టి నిర్విశేషం ఇప్పుడు కుక్కన కు మన మనుషుని చూశారనుకోండి వీడి మంచి బుద్ధి కాదు వంకర బుద్ధి అని తెలుస్తూ ఉంటుంది వంకర బుద్ధి అని తెలుస్తుంది ఎందుకంటే మనం చూస్తుంటే కానీ మన ఏదో చేసేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు సరే వీడిది వంకర బుద్ధి అని తెలుస్తూ ఉంటుంది కానీ వంకర బుద్ధి అన్నది విశేషం మనం కొంత సద్బుద్ధితో ఓపెన్ మైండ్తో మనం ఉన్నాం వాడు వంకర బుద్ధిని కలిగి ఉన్నాడు తెలుస్తూ ఉంటుంది ప్రవర్తన బట్టి కానీ ఆ తేడాను చూసి ఊరుకుంటారా తేడాను మాత్రమే చూశారనుకోండి వాడు ఎందుకు శత్రుభావన కూడా ఉంటుంది తేడా కాకుండా ఆ తేడా ఉన్నమాట వాస్తవం తేడాలు కనబడుతూ ఉన్నవి కానీ తేడాల వెనుక తేడాలు లేని తత్వము కాదు నిర్విశేషం అదే ఆత్మచైతన్యము అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఆ మనస్సు ఎలా ఉందో చూడండి వీడి మనస్సు ఆత్మ కానీ మనస్సు మాత్రం చాలా కాలుషితంగా ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది అదే వాళ్ళే వాడి కాలుష్యం అనుభవిస్తాడు మన ఏం చేస్తుంది ఆ కాలుష్యం ఇప్పుడు వాడి మనస్సులో కాలుష్యం ఉంటే మనకేమిటి సమస్య అది వాడే ఆ దుఃఖాన్ని వాడే పొందుతాడు కాబట్టి అది సమస్య కాదు ఆ కాలుష్యం వెనుక ఉన్న చైతన్యంలో తేడా ఏమీ లేదు నిర్విశేషం ఆ విధంగా దర్శించాలి సో సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్వ పాపేషు సమబుద్ధి విశేషతే గీత సంథింగ్ స్పెషల్ భగవద్గీతను మించింది సో ఎంత ఎంత లష్టిచ్చారు చూడండి సుహృతు మిత్ర హరి ఉదాసీన మధ్యస్థ ద్వేష బంధు ఏడు రకాల మనుషులు సాధుషు పాపేషు ఇంకో రెండు కలుపుకోండి తోమండూరు అందరి ఎందు సమానమైన బుద్ధి అంటే నిర్విశేషమైన ఆత్మచైతన్యాన్ని దర్శించే బుద్ధి అది సమబుద్ధి సో సమబుద్ధి విశిష్యతే అటువంటి బుద్ధి గలవాడు చాలా స్పెషల్గా ఉంటాడు సామాన్యుడు కాదు మహాత్ముడు అనే అభిప్రాయం సో నిర్విశేషం ఎస్టు అనుపశ్యతి తోన విజుగుప్సతే దగ్గరకు వచ్చాం అయిపోయింది మంత్రం అప్పుడే ఎవడైతే అలా దర్శిస్తాడో తత అంటే ఆ దర్శనము వలన నా విజుగుప్సతే విజుగుప్సతే అనే పదానికి రెండు అర్థం ఒకటి ఏమిటంటే ఎవళ్ళ ఎందు ఏహ్య భావము ఉండదు ఏహ్యభావం అనేది ఉన్నది ఇప్పుడు పిల్లలు వస్తారు కొంతమంది మంచి చక్కగా శుభ్రంగా స్నానం చేసి వస్తారు అదో చాక్లెట్ పుచ్చుకుపోతారు కొంతమంది పిల్లలు వస్తారు స్నానం ఉండదు నా ఉండదు వాసన కొడుతూ ఉంటాడు అయినా ఏహ్యభావం ఉండరాదు ఎందుకంటే పిల్లలు అది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఏహ్యభావం ఉండదు వాడికి ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలని నా అభిప్రాయం కాదు ఏహ్యభావము ఉండదు జుగుప్స ఉండదు వాడికి కూడా ఆ చాక్లెట్ ఇచ్చి చెప్పాలి ఏదైనా ఈ పైన స్నానం చేయకుండా వచ్చేటప్పుడు నీకు చాక్లెట్ ఇవ్వను పో అని చెప్పాలి అప్పుడు ఇంటికెళ్ళి తల్లితో చెప్తాడు అప్పుడు ఆ తల్లి తెలుసుకుంటుంది తెలుసుకుని వాడికి చక్కగా పొద్దున్నే స్నానం చేయించిన చోచేస్తుంది అలాగా మనం ప్రేమగానే ఉండాలి తప్ప జుగుప్స అనేది పనికిరాదు అలాగే ఇప్పుడు ఎక్కడికైనా కారులో వెళ్ళాం చోటకి భిక్షకి ఇరవై మైళ్ళు నడుపుకుని కారులో వెళ్ళాం కాకినాడ నుంచి అక్కడికో భిక్షకు వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ లోపల టేబుల్ బది వేసి పీటాను వేసి పీఠాను అరిటో ఉండవు నా వల్ల అది కూర్చుని మోకాళ్ళు వీటిలో టేబుల్ అవుంది ప్రైవేట్ టేబుల్ ఆ టేబుల్ మీ కూర్చున్నాడు టేబుల్లో బూడు కుర్చీలు వేస్తే కూర్చున్నాం ఇంకో కుర్చీ ఇంకో చోటు ఖాళీ ఉంది ఇంకో కుర్చీ రాగాను నేను వేసే నన్ను నన్ను తోలు కూర్చో చూడండి డ్రైవర్ రారా ఇలా కూర్చోరు వాళ్ళు ఏం చేస్తారు కదా కాదని లేరు కదా ఓడించారు అందరం కలిసి భోజనం చేశాం అలా ఓసారి అయింది ఇంకోసారి ఏమైంది నేను భిక్ష లోపల చేస్తున్నాను అతనికి బయట కూర్చోబెట్టి భోజనం పెట్టాను అతను అది భోజనం చేశాను నేను మనస్సుతో చాలా ఫీల్ అయ్యాను అయ్యో పాపం మనతో పాటు వచ్చినవాడు అతనికి బయట పెట్టడం మనకి లోపల పెట్టడం ఈ తేడా ఎందుకు చేయాలి వీళ్ళు నేను నేనంటే వాళ్ళకి ఆదరాతిశయం అటువంటి ఆదరం అతని మీద కూడా ఉండాలి అంత ఆదరం కాకపోయినా ఎట్లీస్ట్ అంతలా డిస్క్రిమినేట్ చేయకూడదు కదా అంటే చిన్న జుగుప్స అంటే వీడు తక్కువ వాడు అనే భేద బుద్ధి వచ్చేసింది కదా చాలా తప్పది అందరి ఎందు సమానమైన ఆత్మభావాన్ని కలిగి ఉండాలి ఓసారి లోపల పెట్టాలా బయట పెట్టాలా అని మేము వచ్చింది నేనున్నాను మీరు లోపల పెట్టండి బయట పెట్టండి నేనైతే బయటే భోజన చేస్తున్నానని చెప్పాను బయట ఉన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ మధ్యనే కూర్చొని నేను భోజనం చేస్తున్నాను నేను అలాగే ఫోన్ చేశాను వాళ్ళతో వాళ్ళ మధ్యనే కూర్చున్నాను మిగతా లోపల మడివాళ్ళందరూ లోపల అహితాజ్ఞులందరూ లోపల చేయండి నేను మాత్రం బయట ఈ పాచి వాళ్ళతోటే నేను భోజనం చేస్తున్నాను అలాగే చేశాను ఒకసారి కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ తక్కువ బుద్ధి జుగుప్స అంటారు అది ఉండరాదు తో నా విజుగుప్సే అటువంటి జుగుప్సాభావం ఎవరి ఎందు ఉండదు అదొక అర్థం ఇంకొకటి ఈ జుగుప్సతే అన్నప్పుడు అది గుప్ప గురక్షణే ధాతువు అన్నది ధ్వర్ణం గురక్షణే దాని మీద సన్ప్రత్యయం జుగుప్స అవుతుంది ఎప్పుడైతే మీరు సన్ప్రత్యయం చేశారో వెంటనే ద్వ ద్వెత్వం ఇంకోసారి వస్తుంది గుప్పలా ఇంకోసారి గుప్ప అవుతుంది ఈ గుప్పులు పూ పోతుంది గూ మిగుతుంది జు అవుతుంది జుగుప్స ఎందుకు చూడండి కాబట్టి సన్ప్రచయం చే సంప్రచయం ఇచ్చే అర్థంలో చేస్తారు అంటే రక్షించుకొనగోరుచున్నాడు ఇప్పుడు ప్రతివాడు కూడా ఇన్సెక్యూర్గా ఉండి తనను తాను రక్షించుకోవడానికి కోరుకుంటాడు తనను తాను రక్షించుకొనగోరుచున్నాడు ఇప్పుడు మనం ఒక జీవితకాలము మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నంలో బతికేస్తాం మనం మనం కాపాడుకోవాలండి లేకపోతే ఏమవుతుంది గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏమవుతుందా దీపం అడిగింది అలాగే మనం మనం కాపాడుకుంటూ ఉండాలి ఎలా కాపాడుకోవాలి మన శరీరానికి ఎవడో హాని చేయకుండా కాపాడుకోవాలి మన డబ్బు ఎవడో కాజేయకుండా కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి అయితే ఎవళ్ళ నుంచి కాపాడుకోవాలి మనకు ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అయితే శత్రువులేరనుకోండి అందరూ ఆత్మస్వరూపులే అనుకోండి అప్పుడేమిటి ఈ కాపాడుకోవడము ఈ రక్షణ రక్షణ పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి ఇన్సెక్యూరిటీ అనే కదా ఇప్పుడు హృషికేశ్లో సాధువు ఒక ఆయన ఉన్నారు ఆయన నలుగురు రక్షక భటుల్ని పెట్టుకున్నారు నిజంగా రియల్లీ నేను అడిగాను మీకు రక్షక భటులు ఎందుకని నీకేమీ ఉపన్యాసం చెప్పుకుంటావు అక్కడ విద్యార్థులను పెట్టుకుని అక్కడ ఆ మూల కూర్చుని ఉంటావు నేను పెద్ద ఆశ్రమం నడపాలి హృషికేశ్లో ఆశ్రమం నడపాలంటే నలుగురు తక్కువ ఓ నలుగు ఓ పది మంది రౌడీలను పెట్టుకోకపోతే ఆశ్రమాలను నడవావు ఇక్కడ అన్నాడే వెరీ ట్రూ ఈ సమస్య అయోధ్యలో మరీ ఎక్కువ అఖాడ అని ఉంటుంది దాని పేరే అఖాడ అఖాడ అంటే మరి ఆ పదానికి అర్థం ఏమిటో నాకు తెలియలేదు కానీ నాకేమనిపిస్తుంది ఏదో కోటగోడలాగా అనిపిస్తుంది ఆ పదం జుగుప్స అంటే రక్షతం ఇచ్చ రిరక్ష అంటారు మీరు దాన్ని మళ్ళీ సన్నంతం చేయాలంటే రిరక్ష ఆ ఇవి అవుతుంది సో ఎనీవే సో ఆ విధంగా తనని తాను రక్షించుకోవాలి అనే ఇన్సెక్యూరిటీలో మనిషి బతుకుంటాడు ఆ కుక్క దృష్టాంతమే ఆ కుక్క తనని తాను రక్షించుకుని ప్రయత్నం చేస్తుంది కదా వీడు కూడా అలాగే బతుకుంటాడు కానీ ఎప్పుడైతే తెలుస్తుందో ఈ దేహాన్ని ఎవళ్ళు ఏమీ చేసినా ఏమీ సంబంధం లేదు ఎందుకంటే మీకు చదివి ఉంటారు క్రైస్తని అరెస్ట్ చేయడానికి ముందు వాళ్ళు పన్నెండు మంది పోస్టర్స్ ఉంటారు వాళ్ళు గార్డెన్ ఒకటి ఉంటుంది ఆ గార్డెన్లో ఉంటాడు రాత్రి అయినా తెల్లారదామున వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు ఆ గార్డెన్లో ఉన్నప్పుడు వీళ్ళు అంటారు అరెస్ట్కి వాళ్ళు వస్తున్నారు వస్తారు తెల్లవారితే అరెస్ట్ అయిపోతావు కాబట్టి మనం మీకు అప్పుడే మేము ఏర్పాటు చేసేసాం అంచెల అంచెల గుర్రాల మీద మిమ్మల్ని ఈ జరూసలం నుంచి తప్పించి ఎక్కడికో పట్టుకుపోయి ఏర్పాట్లు చేశాము అని అంటే ఆయన అంటారు ఒప్పుకో నో ఎఫర్ట్ టు సేవ్ మై స్కిన్ అండ్ సో హిస్టేస్ డే అరెస్ట్ చేయడానికి వస్తారు ఎపోస్టిన్స్ కథలు కథలు పట్టుకుని దే వాంట్టు రెసిస్ట్ నో అప్పుడు ఆయన రెసిస్ట్ నాట్ ద ఈవిల్ డోంట్ ట్రై టు సేవ్ యువర్ స్కిన్ నెంబర్ వన్ ప్రిన్సిపల్ నెంబర్ టూ రెసిస్ట్ నాట్ యువర్ ది ఈవిల్ ఈ విల్ని రెసిస్ట్ చేయొద్దంటాడు సోక్రటీస్కి ఆయన్ని జైల్లో పెడితే ఆ శిష్యులేమో ఆ మినిస్టర్లకి వాళ్ళకి లంచాలి ఇచ్చి ఆయన్ని విడిపించేసి పట్టుకోవడానికి రాత్రి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే తెల్లవారితే ఆయనకి విష ప్రయోగించాక చంపడానికి రా రాజాజ్ఞి ఆయన తిడతాడు మీరు చదువుకున్న వేదాంతం ఇదేనా ఈ దేహానికి నాశం ఉంటుందా ఉండదు కదా ఆసారి ఆత్మకు నాశం ఉంటుందా ఉండదు దేహం ఎలాగో నశించి కాబట్టి ఆయనకు విషయాన్ని తీసుకొచ్చేస్తే ఆయన ఆయన దాన్ని హెమ్లాక్క దాన్ని ఆనందంగా తాగేస్తాడు దేహత్యాగం చేస్తాడు కాబట్టి ఆత్మస్వరూపం తెలుసున్నవాళ్ళు సర్వమునందు ఒకే ఆత్మను దర్శించేటువంటి మహాత్ములు తమను తాను రక్షించుకునే ప్రయత్నమును చేయరు తతోన బిజుగుప్స్ అంటే రెండు అర్థాలు నేను రెండు అర్థాలు చెప్పేశాను భాష్యకారులు రెండు అర్థాలు రాస్తారా ఒకటే రాస్తారా అన్నది మనం చూద్దాం సహ తత దర్శనాత్ ఈ సహా ఇక్కడి నుంచి వచ్చింది యహ ఉంటే సహా యహా ఉంది ఉందిగా ఎస్తు సర్వాణి భూతాన్ని ఉంది కదా కాబట్టి సహా తెచ్చుకోవాలి అటువంటి ఆత్మజ్ఞాని తత తత అంటే తస్మాత్ దానివలన దాని అంటే ఇక్కడ ఏమిటది దర్శనం అనుపశ్యతి కదా దర్శనం ఆ వలన సో తస్మాదేవ దర్శనాత్ ఆ దర్శనము వలననే ఆ దర్శనమున్న కారణంగానే నీగుప్సతే విజుగుప్సా ఘృణాం నరోతి విజుగుప్సా అంటే ద్వేషభావము నింద జుగుప్స అంటే ద్వేషభావం కదండి నిందాభావము అటువంటి ద్వేషభావాన్ని నిందను చేయడు ఘృణ అంటే అర్థం ఘృణ అంటే ఏహ్య భావం వాడిని చూస్తే ఘృణ అంటే వాడిని చూసే పో దొరంగ పో దగ్గరికి రాకు దాన్ని ఘృణ అంటారు అటువంటిది ఎన్నడూ చేయరు మహాత్మలు అలా ఉండరు వాడు తక్కువ వాడిని మరోలా ఉన్నాడి మరోలా ఉన్నాడు అలా ఘృణ చేయరు అయితే ఈ ఇప్పుడు ఈయన నేను ఆత్మజ్ఞాని కనుకను ఘన చేయకూడదు అని చెయ్యడా లేక స్పాంటేనియస్గా ఆత్మస్వరూపనిష్ఠుడు స్పాంటేనియస్గా ఎటువంటి ప్రయత్నము లేకుండా అత్యంత సహజంగా ఘ్రణ చేయకుండా ఉంటాడా మీరేమనుకుంటున్నారా అనగానే ఘోరణ చేయకుండా ఉంటాడు అంతే తప్ప ఇప్పుడు మీరు సాధన చేస్తుంటే గొప్ప సాధన ఏది అంటే బాగా బిగుసిపోయి మంచి పట్టుదలతో చేసి సాధన గొప్ప సాధన కానే కాదు అదే ఆరంభంలో ఉంటుంది అది ఆ సాధన సాధన గొప్పది ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే ఆ సాధన సాధన కాకుండా జరిగిపోతూ ఉంటుందో అప్పుడే గొప్పది ఎఫర్ట్ విచ్ ఇస్ ఎఫర్ట్ అది గొప్ప ఇప్పుడు నెత్తి మీద బరువు పెట్టేసుకుని ఇలాగ అణిగిపోతూ వెళ్తూ ఉంటే అది అది గొప్ప సాధన కానే కాదు ఆ నెత్తి మీద అలా బరువు పెట్టుకుని కులాసాగా నవ్వుకుంటూ జులైలాగా వెళ్ళాడు అనుకోండి వారు వేడితే వస్తుంది ఎలా మూసేస్తున్నాడు అది అసలు మోయడమే కాదు అది కాబట్టి ఆత్మజ్ఞాని ఘురణను చేయడు అంటే అది ఒక విధి కాదు చేయకూడదు అనే విధి వంటిది కాదు ఎందుకంటే ఒకప్పుడు లట్టు కూడా విధి కింద వాడతారు అగ్నిహోత్రం జుహోతి అన్నప్పుడు లట్టు దానికి లింగు యొక్క అర్థం విధి వాడతారు కాబట్టి ఇక్కడ విజుగుప్సతే అంటే విజుగుప్స చేయరాదు అనే విధి కాదు ఇది లేదా ఆయన పని కట్టుకుని తనంత తానుగా ఒక సాధన కింద చేసుకుంటాడు అని కూడా కాదు ఆత్మస్ ఆత్మస్వరూపుడైనప్పుడు ఇంకా జుగుప్స అనే ప్రసక్తే ఉండదు అత్యంత సహజంగా జుగుప్సకు దూరంగా ఉంటాడు ఆ మాట చెప్తున్నాడు ప్రాప్తైవ అనువాదోయం చూడండి జుగుప్సను చేయడు అనే మాట ఉన్నదే ఇదేదో కొత్తగా ఒక గొప్ప లక్షణంగా చెప్తున్న మాట ఏం కాదు అది అది జ్ఞాని సాజంగా సహజంగా ఉంటుంది ప్రాప్తస్య ఆయన ఎందు లక్షణం ఆ లక్షణాన్ని పైకి మళ్ళీ ఇంకోసారి శృతి మన ముందు పెడుతోంది అంతే అనువాదము అంటే రీస్టేట్మెంట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ విచ్ ఈజ్ వెరీ న్యాచురల్లీ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ది జ్ఞాని ప్రాప్త్యవ అనువాదోయం దాన్ని వివరిస్తారు అసలు ఘృణ అనేది ఎలా కలుగుతుంది సర్వం హి ఘృణ ఆత్మనోన్యత్ దుష్టం పశ్యతో భవతి ఘృణ అంటే ఏహ్యభావము నిందాభావము అనేది ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు కలిగినా కూడా తనకంటే ఇతరము అవ్వాలి ఉండాలి తనకంటే భిన్నము తక్కువది ఆత్మన అన్యత్ దుష్టం చెడ్డది అది వీడు అలా చూడాలి దాన్ని పశ్యత వీడి దృష్టి ఎలా ఉండాలి పశ్చంటే తడ్డుతో చూస్తున్నాడని కాదు వాడి దృష్టి ఉండాలి వీడు తక్కువ వాడు అల్పుడు కాబట్టి పోయి అక్కడ కూర్చోరా అలా గో వార కూర్చోబెట్టాను అదే బయట నేను వస్తున్నాను అదే వాడికి భోజనం పెట్టండి ఎక్కడ పెట్టుకుంటారా అక్కడ పెట్టేయండి ఆ వరండాలో పెట్టేయండి కాబట్టి ఇతరని మీకు మీకంటే భిన్నుడు వాడు నెంబర్ వన్ అదర్ అండ్ ఆల్సో లోవర్ ది అదర్ అండ్ ది లోవర్ అప్పుడే మీకు ఘృణ కలుగుతుంది ఆత్మజ్ఞానికి అదరు లేదు లోవరు లేదు ఆత్మానమేవా అత్యంత విశుద్ధం నిరంతరం పశ్యత నృణానిమిత్తం అర్థాంతరమస్ ప్రాప్తమేవా కాబట్టి ఘృణ యొక్క అభావము ఆత్మజ్ఞానికి సహజంగా ఆ దర్శనాన్ని బట్టియే ప్రాప్తించి ఉన్నది ప్రాప్తించి ఉన్నదాని శృతి ఇంకోసారి చెప్తోంది తో నప్సత ఈ శ్లోకాన్ని పూర్తి చేద్దాము ఈ శ్లోకాన్ని రెడ్ క్లాస్లో పూర్తి చేద్దాం పూర్తయిపోయినట్టే ఇంచుమించు కొంచెం చిన్న సమాసం ఉంటున్నారు ఓం పౌర్ణమ పూర్ణమిద పూర్ణా పూర్ణము దూర్ణశ పూర్ణమాదా